పరము నిహము పంట వండినయట్టు ఇరవుగా తానే ఎట్ట ఎదుటనున్నాడు ముంచిన మహిమలెల్లా మూర్తివంతమైనట్టు కాంచినవరములు సాకారమైనట్టు అంచెశృంగార రసాన కంగములు వచ్చినట్టు ఎంచగ శ్రీవెంకటేశుడెదురునున్నాడు చెలగి ఆకాశానకు చైతన్యము వచ్చినట్టు అలదయాసింధువు ప్రత్యక్షమైనట్టు మొలచి సుజ్ఞానము మోసులెత్తివుండినట్టు ఎలమి శ్రీవెంకటేశుడెదుటనున్నాడు పరగనానందము ప్రతిబింబించినయట్టు సురళభాగ్యము పొడచూపినట్టు ఉరుటై యలమేల్మంగ నురమున నించుకొని ఇరవై శ్రీవెంకటేశుడెదుటనున్నాడు